హరి శ్రీ గురుభ్యో నమీ బ్రహ్మాన పరమసుఖదం సదృం తమక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ భా త్రిగుణరహిత సద్గురు తం తృభ్యో వం ఋషిభ్య జ్ఞాన ఘన ప్రత్య గర్ధ పరమిష్ఠి గరు సద్గురు పరబ్రహ్మణి ఓ శ్రీ గురువ్యో నమ భూతములైదియందున చిత్తంబును అధికములను చున్ కొందరు ఏమియూ లేదనియందు గుర్తెరుగుమూ ఇన్ని అపశబ్దములురా ఇవి నిలువనివని తెలియవలే అందు ఆరెన్న నీకెందు బయలును ముందుగని గుర్తు ఎందువ ఇవి అపశబ్దములు ఇవిరా కొందరు భూతములైది అందున చిత్తంబును అధికములచు కందరు ఏమియు లేదని అందురు గుర్తెరుగు ఇన్ని అపశబ్దములురా ఇవి నిలువనివని తెలియవలెరా అందరెన్న నీకెందుకు బయలును ముందుగా కని గుర్తు ఎందు ఎందువవి నిల్వ అపశబ్దములురా ఇవి నిల్వనివని తెలియవలెరా ఇది పదవిభజన देश विराटनी प्रतिष्ठे जलाधिवास धायाधिवासम इला रक रही मुं उपासना कार्यक्रम में प्रतिष्ठा ने उपासना कार्यक्रम में भाग वाट शुद्धिजे వాటిలోకి అష్టప్రకృతులలో ఉన్నటువంటి దైవి శక్తిని చైతన్య శక్తిని ఆవాహన చేసేటటువంటి ప్రేరేపించేటటువంటి ఉద్దీపనం చేసేటటువంటి ప్రక్రియలు భారతదేశంలో ఉన్నాయి అలాంటి సమర్థవంతమైనటువంటి వైదిక ప్రక్రియలు ఆగమశాస్త్రంలో ఉన్నాయి ఆయా ప్రతిష్టా కార్యక్రమాలలో దివ్యత్వాన్ని ఐదు చోట్ల ప్రతిష్ఠిస్తారు ఒకటి మొట్టమొదటిది గాలి గోపురం యొక్క విమానములు విమానములంటే పైన పెట్టేటటువంటి కలశములు అవి తప్పనిసరిగా లోహ కలశములై ఉంటాయి సాధ్యమైనంత వరకు రాగివి కానీ ఇత్తడివి కానీ బంగారం కానీ ఉంటాయి ఇవి మొట్టమొదటి ప్రతిష్టలో మొదటి దివ్యస్థానం ఇక రెండవ దివ్యస్థానం ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభానికి పైన పెట్టేటటువంటి విష్ణు ఆలయం అయితే సుదర్శన చక్రం శివాలయం అయితే త్రిశూలం అమ్మవారి ఆలయం అయితే శ్రీచక్రాంగం ఇట్లా రకరకాలైనటువంటి గుర్తులు ఉంటాయన్నమాట వాటిని బట్టి అవి ఏర్పాటు చేస్తారు ఇది రెండవ స్థానం ఇక మూడవ స్థానం గర్భగుడి యొక్క ఆలయ శిఖరం అది మూడవ స్థానం ఈ మూడు బయటికి కనబడతాయి ఈ మూడు బయట నుంచి ప్రతి ఒక్కరూ దర్శించవచ్చు నమస్కరించవచ్చు ఈ మూడు చోట్ల ప్రతిష్ట చేసిన తర్వాత నాలుగవది గర్భాలయ ముఖద్వారం అక్కడ కూర్మయంత్రం ఉంటుంది దాని అందు దివ్యత్వాన్ని ఉద్దీపనం చేస్తారు సంకల్పశక్తితో ప్రతిష్ట చేస్తారు ఆ తదుపరి మూల విరాట్లకు ప్రతిష్ట అంటే దాని యొక్క అంతర్భాగంలో ఆ మూల విరాట్ యొక్క మంత్రాధిష్టానాన్ని మంత్రశక్తి ద్వారా సిద్ధుడైనటువంటి ఎవరైనా సరే అక్షరలక్ష జపం చేసి సిద్ధి పొందినటువంటి మంత్రం ద్వారా ఆ అజపాస్థితిలో వారు చేసినటువంటి తపస్సుని ఆ మంత్రశక్తి అందు ప్రవేశింపజేసి ఆ యంత్రశక్తి అందు ప్రవేశింపజేసి అక్కడ రకరకాలైనటువంటి విభూతి యోగంలో చెప్పబడినటువంటి అనేక రకములైన విలువైనటువంటి దివ్యత్వ ఉద్దీపనం చేసేటటువంటి ద్రవ్యాలను అక్కడ ఉంచుతారు ఉంచి దానిపై ఆ మూల విరాట్ని ఏర్పరిచి దానికి పంచామృత అభిషేకాలు పంచహారతులు అలంకరణలు ఇత్యాదులు నిర్వహించి మీలనం చేసి అప్పుడు అందరిని దర్శనానికి అనుమతిస్తారు ఇది భారతీయ సాంప్రదాయంలో ఆలయాలను జరిగేటటువంటి ప్రతిష్టా మహోత్సవం తర్వాత ఉత్సవ విగ్రహాలకు కూడా అదే రీతిగా ఉత్సవమూర్తులను దివ్యత్వాన్ని ఉద్దీపనం చేసి తదుపరి ఆ ఉత్సవమూర్తులను ఊరెరిగింపుగా ఏ ప్రాంతమైతే ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి ముందు నుంచి తీసుకు ఆ తర్వాత అదే కాలంలోనే ఆ దేవాలయానికి రథం గనుక ఉన్నట్లయితే రథారూఢోత్సవం రథోత్సవం అని కూడా అంటారు ఆ రథోత్సవాన్ని నిర్వహిస్తారు అలా ప్రతిదాన్ని కూడా ఈ మూలవిరాట్కి ముందు ప్రతిష్టకు ముందు జలాధివాసము ధాన్యాధివాసము అగ్నిలోను పంచభూతాలలో ఆకాశంలోను అట్లాగే భూమి భూమి లోపల ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి వీటికి వీటిని చక్కగా నిర్వర్తిస్తారు ఇదంతా వైదిక ప్రక్రియ సరే ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అనేకమైనటువంటి ఉపాసనాలలో భాగంగా పంచాగ్ని మధ్యంలో ఉపాసన చేసే పద్ధతి అంటే అర్థం ఏమిటండి అంటారేమో నట్టనడి ఎండాకాలంలో మధ్యందిన మార్తాండ బింబం చండ్ర జరుగుతూ ఉంటే చుట్టూత ఊక పోసుకుని ఆ ఊక ఊకకి నిప్పు అంటిస్తారు ఆ నిప్పు ఓక మధ్యలో ఉండి ఆ ఊర్ధ్వముఖంగా ఆదిత్యుణ్ణి చూస్తూ తపస్సు చేస్తారు ఇది అగ్ని స్తంభనంతో సాధించేటువంటి ఉపాసన అలా ఇంకా దీనికి చాలా రూపాలు ఉన్నాయి అంటే ఒక బాగా ఒక పెద్ద అగ్నికుండంలో लपल की दिगी अक् नि वेगा उथा नि होमा यज्ञा चस्तर अलाकोड़े इलाट पद्धत योग सिद्धु द्वारा अनेक मंदी वारी वारी, वारी उपासना बल द्वारा साधिस्टर इला भारत देश चला कनता है डस्टिक इंडिया अ ప్రత్యేకంగా ఓ పుస్తకమే ఉంది అంటే హిమాలయాలలో కానీ ఇత్యాది శ్రీశైలంలో కానీ రామేశ్వరంలో కానీ బాగా నల్లమల అడవులలో కానీ దండకారణ్యంలో కానీ గుహలలో కొండ గుహలలో అనేక రకాల పేర్లతో ఈ సాధువులు ఉంటారు వారికి కొంతమంది నిరాహారంగా ఉంటారు అంటే వాయు భక్షణం మాత్రమే చేస్తారు దీనికి వాయు స్తంభన విద్య అని పేరు అంటే మామూలుగా అయితే మనం నిమిషానికి పదిహేను సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకుని విడిచిపెడుతుంటాం వాళ్ళు నెలల తరబడి సంవత్సరాల తరబడి వాయు చేసి శరీరం పరిణామం చెందకుండా పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలుగా విడిపోకుండా స్తంభింపజేసి వాళ్ళు చిరకాలం శరీరాన్ని నిలబెట్టగలిగేటటువంటి వాయు స్తంభన విద్యని కలి ఉంటారు వీళ్ళు ఒక ఎనిమిది వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అట్లా వాళ్ళు ఎంతకాలం కావాలనుకుంటే అట్లా శరీరాన్ని నిలబెట్టగలుగుతారు అలాగే కొంతమంది గంగానది అడుగున లేదంటే హిమవత్ పర్వత సానువులలో హిమం మంచు కింద గోయిదవి ఆ మంచు ఉంటారు వాళ్ళు అలా ఉండేవాళ్ళు కొంతమంది వీళ్ళు జలస్తంభన విద్య కొంతమంది ఇట్లా అగ్నిస్తంభన కొంతమంది ఆకాశాన్ని లక్షించి ఉపాసన చేస్తారు అలా కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఉన్మత్తతను పొందుతారు కాబట్టి ఎవరైతే ఆకాశాన్ని స్వీకరించి ఉపాసన లక్ష్యంగా స్వీకరించి చేస్తారో వాళ్ళందరికీ తప్పక ఉన్మత్తత ఏర్పడుతుంది అది ఎటువంటి ఉన్మత్తత అంటే ఇక తిప్పడానికి వీలు కాదు అంత ఉన్మత్తత ఏర్పడుతుంది ఆ జన్మకి ఇక తిప్పడం వీలు కాదు కొంతకాలం తర్వాత ఆ జన్మ మారిపోతుంది శరీరం మారిపోతే మరలా పునః ఈ ఉపాసనా బలం అంతా ఉపయుక్తమై జ్ఞానమార్గానికి అధికారిత్వం వస్తుంది అట్లా ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు ఇక ఇవేవి కాకుండా జ్యోతిష్మతి ఆరాధన అని ఒక ఆరాధనా విధానం ఉంది అంటే ప్రకాశాన్ని ఆరాధనగా స్వీకరిస్తారు లేక బిందువుని ఆరాధనగా స్వీకరిస్తారు ఇలాంటి సాంప్రదాయాలు కూడా భారతదేశంలో ఉన్నాయి జ్యోతిర్బిందువును అంటే ఉదాహరణ చెప్పాలి అంటే ఓంశాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వాళ్ళు ధ్యానానికి జ్యోతిర్బిందువుని స్వీకరిస్తారు ఆ ప్రకాశమే నేను అని భావించమంటారు అట్లా కొంతమంది దీపారాధన దీపశిఖ పైన దృష్టి నిలిపి ధ్యానం చేస్తారు దీనికి జ్యోతి మెడిటేషన్ అని రకరకాలైన పేర్లు ఉన్నాయి కొంతమంది ఇప్పుడు చెప్పినట్టు ఆకాశానికి ఆవల అక్కడ కూడా అంతరిక్షాన్ని ఉపాసన లక్ష్యంగా స్వీకరిస్తారు వీళ్ళకి కొన్ని పద్ధతులు ఏర్పడతాయి వీటికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని పేరు ఇట్లా రకరకాలైన ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి కొంతమంది శ్వాసనే ధ్యాసగా స్వీకరిస్తారు అది పిరమిడ్ ధ్యానం ఇట్లా శ్వాస మీద లక్ష్యం ఉంచి చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది మనస్సు మీద దృష్టి ఉంచి చేస్తారు దానికి మనోయోగ సాధనని పేరు అది అది ఒక రకమైన విధానం ఈ మనోయోగ సాధన చేసేవాళ్ళు కొంతమంది ఇట్లా అట్లాగే బుద్ధి కొంతమంది విజ్ఞానమయ కోశాన్ని లక్ష్యంగా స్వీకరిస్తారు వీళ్ళు ఆ విజ్ఞానమయ కోశాన్ని ఉపాసనగా స్వీకరించి దానిమీదే దృష్టిని కేంద్రీకరించి దాన్ని వికాసం చెందించి ఆ దాన్ని పనిముట్టుగా స్థాయికి ఎదుగుతారు ఇట్లా పంచభూతాలను కానీ అష్ట ప్రకృతులను దీనినైనా సరే ఉపాసన లక్ష్యంగా స్వీకరించి రకరకాలైనటువంటి సిద్ధులను ప్రదర్శించేటటువంటి పద్ధతి ఉంది భూమిని కూడా కొంతమంది ఉపాసనగా స్వీకరిస్తారు స్వీకరిస్తే ఏమవుతుందంటే అంటారేమో కఠినమైనటువంటి దేహంగా మారిపోతుంది ఈ శరీరం కొంతమంది మీకు మొళ్ళ మీద పడుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మేకుల మీద పడుకున్నటువంటి వాళ్ళు అలా ఉండి ధ్యానం చేస్తున్న వాళ్ళు ఉపాసన చేస్తున్న వాళ్ళు కొంతమంది కనబడతారు వీళ్ళందరూ భూమిని ఉపాసన లక్ష్యంగా పృథ్వీ స్తంభన కొంతమంది భూమి లోపల కప్పెటబడతారు కొత్తకాలం వారి వారి అవకాశాలను బట్టి వారి బలాన్ని బట్టి అలా కొంతమంది భూమి లోపల కప్పు పెట్టబడి మరలా కొంతకాలం తర్వాత వారిని బయటికి తీస్తారు అయినా వారు సజీవులయ్యే ఉంటారు ఇట్లా రకరకాలైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది కనబడతారు భారతదేశంలో వీళ్ళందరి గురించి ఈ కదార్థంలో సూచిస్తున్నారు కొందరు భూతములైది ఎందున చిత్తంబును అధికములనుచున్ ఈ సృష్టి అంతా పంచభూతాల చేత ఏర్పడింది కదా అన్నిటికంటే ఈ పంచభూతాలే అధిష్టానం ఈ పంచభూతాలే అధికం ఈ పంచభూతాలే ఈశ్వరుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు वालु आया पंचभूताल स्वाधीनपुरुक वारे आईश्वरत् अभविस्ट स्वाधीनपुर स्तंभिपजेसी अला वारी वार इच्छा अनुसार वो वाटा नेवाले अंत नि जीवना सा सिद्धु प्रदर्शिस्त ఇలా సాధించవచ్చు అని తర్వాత తరాలకు అటువంటి యోగ సిద్ధులను అందించేటటువంటి సాంప్రదాయంలో జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా అనేక రకములైనటువంటి యోగములు ఉన్నాయి కొంతమంది కేవలం అపక్వ స్వీకరిస్తారు అమృత ఆహారం అనే పేరు మీద ఆహార సిద్ధి అంటే వారి జీవితం మొత్తం మీద ఎప్పటికీ ఉడికించిన ఆహారం తినరు అన్నమాటప్పుడు అంతా ఏం గింజలు పళ్ళు కూరలు ఇట్లా అన్ని పచ్చివే తింటారు అలా కొంతకాలం అలా ఉంటారు అన్నమాట కొంతమంది ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళు కేవలం రాలి పడిన ఆకుల్ని తింటారు వేరే ఇంకేం ఆహారాన్ని స్వీకరించాలి అలా రాలి పడినటువంటి ఆకుల్ని మాత్రమే తినే వాళ్ళు అలాంటి సాధన చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది రాలిపోయి ఎండిపోయి కింద ఆ పడిపోయిన పళ్ళను మాత్రమే స్వీకరిస్తారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది భూమి లోపల కంద మూలాలు ఉంటాయి కంద పెండలం ఇట్లాంటి దుంపలు ఇలాంటి దుంపలను నిప్పులపై కాల్చి తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా రకరకాలైనటువంటి ఉపాసనా మార్గాల ద్వారా ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని పంచభూతాలను స్వాధీనపరుచుకొని వాటి వాటి సిద్ధిని అనుభవిస్తూ ఆ రకమైనటువంటి తత్కాలవత్త సాక్షిత్వాన్ని అనుభవింపజేస్తూ అలా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇవి కూడా విశేషములే విశేషమేం కాకపోలే కుంభరత్వం కేవలం భోజనం చేయడం నిద్రపోవడంతో పోలిస్తే ఇలాంటివన్నీ ఎంతో కష్ట ఎందుకంటే కంచం మంచమే జీవితంగా జీవించేవాడికి ఇలాంటివి సాధించాలంటే చాలా కష్టం కానీ కొందరు ఏమూ లేదని అందరు సరే కొంతమంది నాస్తికులున్నారు నా అస్థి అంటే వేద వ్యతిరేకులు వైదిక ధర్మాన్ని ఒప్పుకోరు వీళ్ళు వీటికి పాషండ మతములని కూడా ఒక పేరు అలాగే నాస్తికమని కూడా ఒక పేరు ఏమిటంటారు అయ్యా వీళ్ళంటే ఆ ఇవేమి లేవండి ఇదంతా ట్రాష్ అంతా భ్రాంతి అంటారు సరేనయ్యా నువ్వు చేసి చూపెట్టవయ్యా అంటే ఆయన చేయలేదు కానీ ఆయన చెప్పేది ఏమిటంటే వాళ్ళు ఎందుకు ఇవి కాదంటారంటే ఏడు వందల యాభై కోట్ల మంది మానవులకు భూమండలం మీద సుమారు ఏడు కోట్ల మంది మానవులు ఉన్నారనుకోండి ఇలా ఎంతమంది జీవించగలరు అతి తక్కువ మంది కోటికి ఐదుగురు పది మంది కూడా ఉండరు మరి ఆ ఐదుగురు పది మంది జీవించేటటువంటి జీవనాన్ని మీరు అందరినీ అట్లా జీవించమంటే అట్లా జీవించగలుగుతారా అది సాధ్యమా అలా ఒకవేళ సాధ్యమే అయినా సాధించే ప్రగతి సాధించే వివేకం సాధించే విజ్ఞత ఏమిటి అని వీళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళ ప్రశ్న బాగానే ఉంది కానీ వాళ్ళు ఆచరించే జీవనం దానికి పరిష్కారం కాదు అంటే అర్థం ఏమిటి కనపడిన వేళ తినచు కనపడిన వేళ త్రాగుచు ఇచ్చ వచ్చిన జీవించుచు ఇచ్చ వచ్చినట్ల సుఖభోగ లాలసతో జీవించటమే జీవిత పరమావధి అని అనటం ఎందుకంటే ఎప్పుడైతే సుఖ అపేక్ష బలపడిపోతుందో అప్పుడు స్వార్థం బలపడిపోతుంది అప్పుడు అభిమానం బలపడిపోతుంది అప్పుడు పరిమితత్వం బలపడిపోతుంది ఆ రీతిగానే మనం అనేక రకాలైన ప్రపంచ యుద్ధాలను చూసాం అలాంటి ప్రపంచ యుద్ధాలన్నీ కూడా ప్రపంచ శాంతికి భంగకరమైనవి మానవత్వ హననానికి కారణమైనవి అనేక రకాలుగా లక్షలాది మంది కోట్లాది మంది మానవులు గతించిపోయారు కాబట్టి ఇవి మానవ ప్రేరితమైనటువంటి సమస్యలు ఇవి యుగ సంధిలో ఏర్పడేటటువంటి ప్రళయాలు కావు యుగ సంధిలో ఏర్పడే ప్రళయాల్లో అది ఆది దైవికం అప్పుడు అందరూ పోతారు దానికేం మానవ ప్రేరితం అవసరంలా అది మొత్తం కొట్టుకుపోతుంది మహాప్రలయంలో ఏకంగా బ్రహ్మాండమే పోతుంది కాబట్టి వాటికి వీటికి పోలిక లేదు ఇది మానవ హననానికి సంబంధించిన మానవ ప్రేరితమైనటువంటి తమో గుణ చర్యలు అజ్ఞానయుతమైన చర్యలు వీటి నుంచి మరలా పునరుజ్జీవనం పొందుతాం సాంస్కృతిక పునరుజ్జీవనం ఎప్పుడూ పైకి కిందకి ఉంటుంది కానీ యథార్థమైనటువంటి ఆత్మవిద్య బ్రహ్మవిద్య అనేటటువంటిది లభించదు ఏ విద్యను పొందితే మానవ జీవన పరమావధి ఇక ఇతరములు తెలుసుకోవలసిన అవసరం లేదు ఏ విద్యను పొందితే ఆత్మవిద్య సా విద్య అంటుంది మనిషితో అసలు విద్య అంటేనే ఆత్మవిద్య బ్రహ్మవిద్య కాబట్టి ఆత్మని ఆ బ్రహ్మమును ఆ సర్వసాక్షిని ఆ బ్రహ్మాండ సాక్షిని గుర్తించేటటువంటి ఏ అయితే వివేకమైతే ఉందో అది మాత్రమే సరి అయిన అని ఉపనిషత్తులు సూచిస్తున్నాయి కాబట్టి పరం నిత్యం తదేవాహమస్మి ఏకో దేవ ఒకడే దేవుడు ఎవరయ్యా ఆయన పరబ్రహ్మ కాబట్టి మధ్యలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి యంత్ర మంత్రతంత్రాధిష్టానములైనటువంటి దేవతలన్నీ కూడా గ్రామ దేవతలు కావచ్చు ప్రధాన దేవతలు కావచ్చు లేక ఆ ఊరికి సంబంధించిన అధిష్టాన దేవతలు కావచ్చు క్షేత్రపాలకులు కావచ్చు లేక ఎవరైనా సరే ముప్పై మూడు కోట్ల దేవతలలో ఎవరైనా సరే అందరూ आ ब्रह्म नंशीभूतमें परम अंशीभूतमेंबटी जाग्रतगा परम अनेक मानवी अलाचल विद्या अत् धातुन विद्या अनेट सूचन काबटी पंचभूताल लक्ष्य स्वीक स्वाधीन परच योग सिद्धु లేక ఇవన్నీ ఏమీ లేవని కొట్టిపారేసేటటువంటి చార్వాక పద్ధతి కానీ లేదా తద్భిన్నమైనటువంటి నిషేధక నిషేధమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ జీవించే వామాచార సాంప్రదాయ పొరులు కానీ లేక తద్భిన్నమైనటువంటి పదార్థమే సత్యం అనేటటువంటి పాషండ మతములైనా కానీ ఇవన్నీ కూడా మొత్తం కలిసి ఎన్ని చెప్పినా సరే ఇవన్నీ పరమన్న ఒక శబ్దం ముందు పరమన్న ఒక లక్షణం ముందు లేనివైపోతున్నాయి పరాత్పరమునందు ఇవేమీ లేనివైపోతున్నాయి కొందరు ఏమీ లేదని అందరు గుర్తెరుగుము ఇవి అన్నీ అపశబ్దములు ఈ అపశబ్దం అంటే ఏమిటో తెలుసుకోవాలి మానవులంతా మానవుడికి ఒక్కడికే మాట్లాడగలిగే శక్తి ఉంది భూమి మీద ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో గొప్ప పరిణామం ఇది ఈ పరిణామం రావడానికి ఎన్నో లక్షల సంవత్సరాలు పట్టింది మానవుడు ఒక్కడే భాష లిపి సంస్కృతి కలిగినటువంటి వాడు కవిత్వం గానం ఇలాంటి లలిత కళలను ప్రదర్శించగలిగి ఉపాసించగలిగేటటువంటి సమర్థుడు అటువంటి శక్తి కలిగినటువంటి మానవుడు సంగీతాన్ని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు నాదోపాసన చేసేటటువంటి వాళ్ళు గానం చేసేటటువంటి వాళ్ళు కానీ లేక కవిత్వం చెప్పేటటువంటి వాళ్ళు కానీ అంటే ముఖ్యంగా రాసుకుని చెప్పేవాళ్ళు కాదు ఆశువుగా కవిత్వం చెప్పేటటువంటి వాళ్ళు కానీ అంటే అవధాన ప్రక్రియలలో ఆశువుగా చెబుతారు పద్యాలు శ్లోకాలు సంస్కృతాంధ్రాలలో అలా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా అపశబ్దాన్ని మెచ్చు అంటే ఎక్కడా కూడా అపస్వరం కానీ అపశబ్దం కానీ ఏర్పడకూడదు అలాంటి స్థాయిలో జాగృతమై ఉండాలి బుద్ధి అక్కడి నుంచి ఎప్పుడు కిందకి దిగకూడదు ఒక్క శబ్దం కూడా అపశబ్దం పలకకూడదు ఒక స్వరం కూడా అపస్వరం పలకకూడదు అలా సాధన చేయబడాలి అలా చేయబడ్డప్పుడు కొండొకచో ఎకచో ఒకచోట ఎక్కడైనా సరే ప్రారంభవశం చేత కానీ సంఘటన వశం చేత కానీ కర్మ ప్రేరితంగా కానీ ఎక్కడైనా వేళ అపస్వరం ఏర్పడితే లేక అపశబ్దం ఏర్పడితే వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు శుద్ధి చేయాలన్నమాట మరలా ప్రారంభించేవాడు కొంతమంది అయితే తీవ్రమైన ప్రాయశ్చిత్త కర్మ కూడా చేసుకునేవారు అసలు ఆ ఎట్లా వచ్చింది అని వేదాన్ని అనుసంధానం చేసేటప్పుడు మాత్రం లేక కొన్ని మంత్రరాజాలు ఉన్నాయి సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి అటువంటి మహామంత్రాలను అనుసంధానం చేసేటప్పుడు కూడా అపస్వరంగాని అపశబ్దం కానీ చాలా ప్రభావితమైనటువంటి ప్రతిక్రియలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం ఉంది అత్యంతికమైన శ్రద్ధ ఉంది ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ సంయతేంద్రియ ఇంద్రియాలను సంయమించడంలో తత్పరుడై ఉండాలి తత్వదర్శన స్థితిలో ఇంద్రియాలను సంయమించాలి అలా సంయమించడమే ఆత్యంతిక శ్రద్ధ అలాంటి ఆత్యంతిక శ్రద్ధకు ఫలం జ్ఞానం కాబట్టి జ్ఞానం వచ్చినాక నేను ఇంద్రియ నిగ్రహం నేర్చుకుంటానండి అబ్బే అది వృధా అది రాదు అసలు ఇంద్రియ నిగ్రహం వచ్చినాకే జ్ఞానం వస్తుంది ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం తర్వాత శ్రద్ధ వస్తుంది శ్రద్ధ తర్వాత జ్ఞానం వస్తుంది కాబట్టి ఏమంటే జ్ఞానం వచ్చినాక నేను వైరాగ్యం నేర్చుకుంటానండి అంటే అది అయ్యే పని కాదు ఆ జన్మకు అవది కదా కాబట్టి వైరాగ్యం ఇంద్రియ నిగ్రహం వల్ల వస్తుంది ఇంద్రియ నిగ్రహం వైరాగ్యం तत्प्रभावेत आत्यंतिक्रद्ध तत्प्रभावेत ज्ञा क्रमन पूर्वगमनम जो अद्धावान्नम तत्पर संयते ज्ञान लब्धवा परा शाति चलामुटारे सीमिग्छति अटी भगवदगीता श्लोक में అంటే మానవుడు తప్పక ఈ శాంతి అనేటటువంటి స్థాయికి ఎదిగి శాంతి అతీతానికి ఎరగాలి అంటుంది అది మానవ జీవన లక్ష్యం మానవుడు అన్నీ చేస్తాడు జననం నుంచి మరణం వరకు అన్నీ చేస్తాడు కానీ ఈ శాంతి స్థానం ఎక్కడుందో మాత్రం తెలియదు వివాహం చేసుకోకముందు భార్య శాంతి స్థానం అనుకుంటాడు లేక భర్త శాంతి స్థానం అనుకుంటాడు ఆ తదుపరి పుట్టినటువంటి పిల్లలు శాంతిస్థానం అనుకుంటారు లేక ధనం లేకపోతే ధనప్రాప్తి వల్ల శాంతి స్థానం అనుకుంటారు లేక ఇల్లు లేకపోతే ఇల్లు వస్తే శాంతిస్థానం అనుకుంటారు లేదంటే ఆ బంధువర్గం అనుకూలంగా లేకపోతే వాళ్ళు అనుకూలంగా ఉంటే శాంతిస్థానం అనుకుంటారు లేదంటే చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో అనుకూలత లేకపోతే ఆ అనుకూలత ఏర్పడితే శాంతి స్థానం అనుకుంటాడు ఇట్లా భ్రాంతిగతమైన పద్ధతిగా శాంతిని జీవితం మొత్తం ఉంటాడు అది మాత్రం ఎప్పటికీ బయట లభించదు అని స్పష్టంగా చెబుతుంది ఈ భగవద్గీత శ్లోకం ఎప్పటికీ నువ్వు ఎంతకాలం బయట వెతికినా సరే అది నీకు లభించదు నువ్వు ఎండమావిలో నీళ్లు వెతికినట్టే इनकनी शां अने ज्ञाफल मिलन दैनिक फल कर्म फल शां लभ चारा मेस्टे शांल कर्मस्टर एदशां आ शांतनी शां आ शांति तत्कालवतूपा अंत का यदार्थ शांति का ज्ञाफल का लभ शां शाश्वत मैं चदरन वाट शां అది క్రాంతితో కూడిన శాంతి ఎందుకంటే పురోగమనం వస్తుంది పరిణామం వస్తుంది ఇర్రివర్సబుల్ రియాక్షన్ వెనక్కి తిప్పడానికి వీలుకానంత అలా ఏర్పడిన శాంతం పోదిక చెడిపోటికీ కూడా అది జ్ఞానఫలం అందుకని ఈ శ్లోకంలో శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఆ శాంతి శాంతి అతీతంగా ఎదగాలన్నా కూడా జ్ఞానమే కావాలి మరి ఇదేం జ్ఞానమండి అంటే జ్ఞానంలో కూడా స్థాయి భేదాలు కొద్దిగా ఉన్నాయన్నమాట అంటే జీవభావ నుంచి ఆత్మభావం ఆత్మభావ నుంచి బ్రహ్మభావం బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయం దాకా ఎదగాలి అలా ఎదిగేటప్పుడు ఈ శాంతిని అధిగమించేస్తాడు పరాం శాంతిం ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అంటుంది అందుకని అందుకని ఏం చెయ్యాలి అనేది చాలా ముఖ్యం ఎక్కడా కూడా సాధనలో తొట్టుపాటు కానీ అపశబ్దం కానీ అపస్వరం కానీ ఏర్పడకూడదు నాకు నిర్భయానంద మేకా గారు ఒక పరీక్ష పెట్టారు ఏం పరీక్ష పెట్టారు నేను హైదరాబాద్ వెళ్తున్నానండి ఫలానా నిర్మలమ్మ గారింటికి వెళుతున్నాను వారి దీక్షానామం ఉంది మరొకటి అదేమిటో నాకు ఇప్పుడు గుర్తులేదు వారింటికి వెళుతున్నానండి అన్నాను వారు కూడా పూర్ణ బోధ పొందిన పూర్ణ దీక్ష ఉంది వారికి వారింటికి వెళుతున్నానంటే సరే ఒక పని చేయి పెద్ద కదార్థాలు అన్నారు సరేనండి అలాగే అన్నా ఏం ఏం చేయమంటారు ఏం చెప్పమంటారు వెళ్ళి అక్కడికి వెళ్ళు ప్రార్థన చెయ్యి ఏం తోస్తే అది చెప్పు అన్నారు సరే తీరా వెళ్ళు అక్కడ కూర్చున్నాక ఆపకుండా పెద కందార్థాల పుస్తకం అంతా స్వరం తప్పకుండా తాళం తప్పకుండా అపశబ్దం రాకుండా చదివి వినిపించమన్నారు ఆ పెద కందార్థాలు అన్నీ గెలిపితే సుమారు ఒక ఉంటాయి ఏడు వందల పద్యాలు చదవాలి అంటే హీనపక్షం ఐదు గంటలు పట్టింది ఐదు గంటలు వాళ్ళు కదలకుండా నేను కదలకుండా చదవాలి అపశబ్దం రాకూడదు అపస్వరం రాకూడదు అలా నిలకడగా ఒకే స్థాయిలో ఉండాలి ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి అరి పరీక్ష సరే ఈశ్వరానుగ్రహం దేశ కేంద్రుల యొక్క కృప పరీక్ష గట్టెక్కిచ్చారు బాగానే జరిగింది కాబట్టి మానవులందరూ తప్పక ఇలాంటి పరీక్ష పాస్ అవసరం ఎప్పుడప్పుడు జీవితంలో వస్తుంది ముఖ్యంగా సాధకులందరికీ కూడా కాబట్టి ఈ అపస్వరానికి అపశబ్దానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట వారి పేరు ప్రసన్నాత్మస్వరూప నిర్మలమ్మ గారు ఎందుకని అంటానంటే నిజంగా వారు చేసినటువంటి సేవ నేను నా కళతో చాలామందిని చూశాను ఈ ప్రపంచంలో దేన్నైనా భరించటం సులభమే కానీ ఎదుటి వేదనని భరించడం చాలా కష్టం ఎంతోమంది ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వేదనని చెప్పుకునేవారు ఆవిడ ఎంతోమందికి ప్రాణసమానురాలై వాళ్ళ వేదనను విని స్వీకరించేది ఆ వేదనని స్వీకరించి వేదాంత పద్ధతిలో వాళ్ళకి పరిష్కారం చెప్పేది అలా కాదమ్మా ఇలాగా ఇలా కాదమ్మా అలాగా అని చక్కగా కూర్చోబెట్టి నచ్చబెట్టి నచ్చజెప్పేదనమాట ఆ నచ్చజెప్పడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరూ వివేక వైరాగ్యాలతో జన్మించడం చాలా కష్టం కానీ తన వద్దకు వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలామందిని ఆవిడ వారి వారి జీవితంలో ఎదిగేటట్లుగా సత్వగుణ ప్రభావంతో జీవించేటట్లుగా సాక్షిభావంలో జీవించేటట్లుగా ఎంతోమందిని వారు తీర్చిదిద్దారు అందువల్ల ఆవిడ ప్రసన్నాత్మస్వరూప సందేహం లేదు అందులో వారని చూస్తే ఎవరికైనా ఆ భావన కలుగుతుంది అలాంటి వారి సమక్షంలో వారికి ఈ పెద కందార్థాలు వినిపించమన్నారు అలాంటి అవకాశం ఈశ్వరానుగ్రహం వల్ల లభించింది ఈ అపశబ్దం అన్నప్పుడు నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది ఎందుకంటానంటే అపశబ్దం వస్తే పునః ప్రారంభించాలి అక్కడి నుంచి ముందుకు చదవడం కుదరదు అందుకని అపశబ్దం రాకుండా అపస్వరం పడకుండా ఉండాలన్నమాట శ్రీ విద్యలో ఈ అపశబ్దానికి చాలా ప్రమాదకరమైన అంశాలున్నాయి ఎక్కడైనా ఒకవేళ గనక శ్రీ విద్య అపస్వరం కానీ అపశబ్దం కానీ గనక ఏర్పడితే చాలా పెద్ద ప్రాయశ్చిత కరమ ఉంటుంది అది చేసుకోవాలి పునః అక్షరలక్ష ప్రారంభించాలి అంతవరకు చేసినటువంటి సాధనంతా కూడా వృధా అయిపోయిన దాని లెక్క కట్టాలి మళ్ళా సునాన్నిధ్యం మొదలుపెట్టాలి సాధన అంత కఠినతరమైన నియమాలు ఉంటాయి శ్రీ విద్యలో కాబట్టి మానవులు ఏమిటంటే ఏదో తత్కాలవత్ ఏదో భుక్తి విద్యా ఏదో కాసేపు ఆ కెమిస్ట్రీయో ఈ ఫిజిక్సో ఆ లెక్కలో ఏదో అకౌంట్స్ ఏదో కాసేపు నేర్చుకుంటారు రోజుకు ఒక రెండు గంటలో చేసినట్టుగా చేస్తారు ఈ మధ్య మరీ అన్యాయం కంప్యూటర్ డబ్బాలు ఆ డబ్బా ఈ డబ్బా వేసుకుంటారు ఏమిటో ఉంటారు కానీ రావలసినటువంటి విజ్ఞత మానవలోక కళ్యాణం కొరకు శ్రమించేటటువంటి త్యాగభావన అమృతత్వస్థితి జ్ఞానస్థితి విజ్ఞానస్థితి ప్రజ్ఞానస్థితి ఇలాంటివి ఏర్పడలేదనుకోండి అప్పుడు ఆ భుక్తి విద్య తత్కాలవత్ కుక్షింభరత్వమే పొట నింపుకోవడానికి పనికి వస్తుందంటే కాబట్టి తెలుగు బద్యాల్లో ఒకటి ఉంటుంది పొట్టకూటి విద్యలయా శరభాంకలింగమా అని ఉంటుంది కాబట్టి అలాంటి పొట్టకూటి విద్యల వల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు వాటిలో ఈ నియమాలు ఏముండవు ఎవరెట్టైనా మాట్లాడవచ్చు డబ్బాలో రాళ్ళు పోసినట్టుగా ఆ అపశబ్దాలన్నీ డబ్బాలో రాళ్ళు పోసినట్టు వాటికి ఏం ప్రయోజనం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది పాయింట్ సాధకుడు ఎప్పుడు కూడా అపశబ్దాన్ని ఉచ్చరించకూడదు అనేది నియమం కానీ ఈ కథార్థంలో ఇదే అపశబ్దం అన్న వాచ్యార్థాన్ని పట్టుకొచ్చి లక్ష్యార్థానికి జోడించారు ఏం జోడించారయ్యా ఇక్కడ అంటే పూర్వం చెప్పారు పంచభూతాలని లక్ష్యంగా చేసుకోవడం కానీ ఆకాశం అవతలున్నటువంటి శూన్యాన్ని లక్ష్యంగా స్వీకరించడం కానీ వాటిని లక్ష్యంగా స్వీకరించి చేయబడేటటువంటి సాధనా మార్గములన్నీ సిద్ధులన్నీ అపశబ్దములు అంటున్నారు గుర్తెరుగుము ఇవి అన్నీ అపశబ్దములురా ఇవి నిలువనివనీ తెలియవలరా చాలామంది జడత్వాన్ని పొందినటువంటి వాళ్ళని చూశాం వాళ్ళు అలా జడులై ఉంటారు అంతే ఏదో ఎవరైనా పెడితే తింటారు దెబ్బతలా రాయి వేలే ఉంటారు అట్టలు కట్టేసి ఉంటాయి జటలు సంచారం చేస్తూ ఉంటారంతే ఎటు ఎటు తీసుకు వెళితే కాళ్ళు అడిగిపోతూ ఉంటారంతే కొంతమంది నదులకు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కొంతమంది గిరులకు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కొంతమంది తరువులకు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇట్లా అనేక రకములైనటువంటి కర్మ మార్గములు ఉపాసనా మార్గములు భక్తి మార్గములు ఇట్లా అనేక ఉన్నాయి భారతదేశంలో ఇవన్నీ కూడా పరిమితమైన జ్ఞానాన్నిస్తయే కానీ శాశ్వతమైనటువంటి స్థానో రచనం ధ్రువం అనేటటువంటి స్థితికి నిన్ను చేర్చవు పరాత్పరం అనేటటువంటి లక్ష్యానికి చేర్చవు అందన్నా ఇలాంటి సాధకులందరూ కూడా ఈ నిజబోధ నిజ ప్రబోధ విధానాన్ని ఆచరించేటటువంటి రాజయోగ పద్ధతిలో అందరూ కలుస్తారు భగవద్గీత కూడా రాజవిద్య రాజగుహ్య యోగం ఒక యోగాన్ని ప్రతిపాదించింది అంటే విద్యలలోకెల్లా రాజవిద్య యోగములలోకెళ్ళ రాజయోగం యోగములలో రాజయోగం హెచ్చు ముద్రలలో పరమశాంభవి హెచ్చు కాబట్టి అటువంటి రాజయోగాన్ని పాటించేటటువంటి నిజ ప్రబోధ విధానంలో ఇవన్నీ కలిసి ఉంటాయి వీటిలోని అంశాలన్నీ కలిసి ఉన్నట్టు కనబడతాయి ఆయా తలములలో ఆయా మజిలీలలో ఆయా పరిణామంలో ఆయా సాధకులందరూ ఆయా సిద్ధులందరూ ఆయా పరిణామశీలతా ప్రయోజనాన్ని పొందే వారందరూ సూక్ష్మంగానూ స్థూలంగానూ ఆకర్షితమవుతూ ఉంటారు కనబడుతూ ఉంటారు బోధిస్తూ ఉంటారు మేల్కొల్పుతూ ఉంటారు మనం ముందుకు పరిణమిస్తూ వెళ్ళిపోవడమే నీ లక్ష్యం పరా పరం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి దయాష్టం ప్రశాంతం సమారాధ్య భక్త్యా విచార్య అహం బ్రహ్మ గమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అహం బ్రహ్మాస్మి అనే వృత్తిని పూనినటువంటి వారెవరో దీని బ్రహ్మాకార వృత్తి అంట ఈ బ్రహ్మాకార వృత్తిని పూజన కూడా పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అనేది లక్ష్యం కాబట్టి ఆ లేనెరుక ఆ తర్వాత బయలు ఆ బట్టబొయ్యలు ఎందరెన్న నీకెందుకు ఈ మధ్యలో వాళ్ళందరూ ఏవేవో చెప్తూ ఉంటారు ఆయా స్థానాలలో వారు వారు పరిమితించబడినప్పుడు ఇదే ఆఖరు ఇదే ఆఖరు అంటుంటారు ఎవరికి వాళ్ళు కొంతమంది తీవ్రమైన కఠినమైన ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు ఉంటారు నిరాహారో మహేశ్వర అని ఒక ఆర్యోక్తి కూడా మన స్తోత్రాలలో కూడా వస్తుంది అది ఎవడైతే నిరాహారిగా ఉన్నాడో వాడు మహేశ్వరుడితో సమానమైన వాడని అందుకని కఠినమైన ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు నలభై రోజులు సంవత్సర కాలం ఏం తినకుండా ఉంటారు చిక్కి శల్యావస్థగా అస్థి పంజన స్థాయికి వచ్చేస్తారు అలా ఉన్నా కూడా ప్రాణం నిలిచి ఉంటుంది ఎక్కడికి పోదు అది కాబట్టి కొంతమంది ఆ స్థితిలో నుంచి మళ్ళీ బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి చర్య ప్రతి చర్యలు ఏర్పడతాయి అన్నమాట అలా వారి వారి జీవన పరిస్థితులలో ఏర్పడే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి నీ జీవిత లక్ష్యం పరబ్రహ్మను నీ జీవిత లక్ష్యం పరాత్పరం నీ జీవిత లక్ష్యం బట్టబయలు బయలును ముందుగా కని ఎవరైతే దేశికులను ఆశ్రయించారో వాళ్ళ ఆశీర్వచనం ఎలా ఉందట మొదలచలము నిరిగించద విదితముగా లేని ఎరుక వివరించదా తొదకు ఎరుక విడిపించదా ఇది కదా దేశకుని యొక్క వాగ్దానం కాబట్టి ముందుగా బయలును కన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ బయలనే లక్ష్యాన్ని స్వీకరించి ప్రయాణం చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మధ్యలో ఆగడు ఇవన్నీ ఇది కాదు ఇది కాదు అంటాడు ఎవరికి వాళ్ళు వచ్చేమంటారంటే నువ్వు పూర్ణుడి అయిపోయావు అంటుంటాడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే ప్రతి సాధన యొక్క సిద్ధి దశలో సాధ్యదశలో ఐక్యతా సిద్ధి పొందినప్పుడల్లా ఆయా మహనీయులు యొక్క దర్శనం కలిగినప్పుడల్లా ఆయా ఈశ్వర దర్శనం కలిగినప్పుడల్లా ఆయా అధిష్టాన దర్శనం కలిగినప్పుడల్లా ఆ దశ విధ ప్రళయాల ద్వారా నువ్వు పరిణామం చెంది పరిణతి చెంది అధిగచ్చతి అవతలకు దాటిన ప్రతిసారీ కూడా జాగ్రత్తగా బయలనే లక్ష్యాన్ని మరవకుండా వెళ్ళాలి బట బయలును గురుడు చూపిన అటు లేకనుపుడమి అందునన్ను పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే శబరిమల దగ్గర కూడా పతనం దిట్ట అను ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశాన్ని తప్పనిసరిగా వెళ్ళాలి దిట్ట అంటే దృఢం అచలం కథలనేది కాబట్టి మన క్షేత్రాలన్నీ కూడా అచలమైన కొండల ఉంటాయి హిమాచలం అందుకని ఎందరెన్న నీకెందు అపశబ్దమూలురా ఈ కింద నుంచి పైదాకా దారముడ పోయేటప్పుడు అంతా గుర్తులు చెబుతాం ఎదుగో ఫలానా దూరం వెళితే కుడి చేతి పక్కా వస్తుంది దానికంటే ముందుకు వెళితే ఫలానా ఆంజనేయ స్వామి గుడి వస్తుంది దానికంటే ముందుకు వెళితే మూ గోపాలుని యొక్క బాలగోపాలుని యొక్క గుడి వస్తుంది దానికంటే అవతలకు వెళితే ఆ నందీశ్వరుడు కనపడతాడు దానికంటే అవతలకు వెళితే శివాలయం కనపడుతుంది దానికంటే అవతలకు వెళితే గణపతి కనపడతాడు దానికంటే అవతలకు వెళితే శివుడు కనబడతాడు ఇలా చెప్తాం మరి ఇప్పుడు ఈ మధ్యలో అవన్నీ లేదా కనబడుతున్నాయి కానీ నువ్వు శివదర్శనం అయ్యేంత వరకు ఆగకూడదు ఆవు దర్శనం అయిపోగానే గోవు మాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కదా ఈ గోమాతను పూజిస్తే చాలు కదా అని గోమాత దగ్గరే ఆగిపోయావు అనుకో ఆ శివదర్శనం పూర్తవు శివదర్శనం అయిపోయిన తర్వాత ఇవన్నీ శివత్వంలో భాగమే నీవేసి అలా జన్మరాహిత్య స్థితిని పొందిన తర్వాత ఇంకా నీకు భిన్నము అభిన్నము ఏకాంకికము ఇత్యాదులు ఏం లేవు ఒకటి లేదు సున్నా లేదు ముందు కని గుర్తు ఎందునవి నిల్వ అవే ఆ గుర్తులు ఏవే నెల ఉండేవి అంటే చెడిపోతాయి చెడగొడతాయి అపశబ్దములురా ఆయా గుర్తుల దగ్గర కొంతమంది వారి వారి పరిణామక్రమంలో ఆగిపోతారు మరలా ఉత్తర జన్మకి అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తారు నష్టమేముంది మానవ జీవితంలో ఉపాధి పడిపోవడం చాలా చిన్న విషయం బ్రహ్మాండ కాలగమనంలో ఉపాధి పడిపోవడం అంతకంటే చిన్న విషయం కానీ జ్ఞాన మార్గంలో ప్రవేశించిన వాడు మాత్రం గమ్యం చేరే వరకు ఉపాధిని నిలబెట్టుకోవాలి అని ఋషి ప్రోక్తమైన జీవన విధానం చెబుతుంది చాలామంది శరీరమే నేనుగా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడల్లా వృద్ధాప్యంలో ప్రవేశించగానే ఆ ఇంకా ఎంతకాలం అయినా ఊరు బొమ్మ అంటోంది కాడు రమ్మంటోంది ఈశ్వరుడు ఇంకా ఆజ్ఞ ఇవ్వలేదు పిలవలేదు టికెట్ చెరగలేదు ఇలాంటి మాటలన్నీ చెప్తుంటారు అంటే దేహంలో పడేటటువంటి అసౌకర్యం అనారోగ్యం ఆవేదన మృత్యుగతమైనటువంటి నిరీక్షణ వీటన్నిటి ఇలాంటి భావాలు కలు కలుగుతూ ఉంటాయి నైరాశ్యం చేత ఇవి వైరాగ్యం కాదు నైరాశ్యం నిరాశాజనకము ఇవి కానీ జ్ఞానమార్గ సాధకుడు ఎప్పుడూ కూడా ఈ శరీరంతో అవజేసీయ ఇంకా మరల శరీరాన్ని ధరించటం మాతృకుక్ష స్థితం వా అనేటటువంటి పరిస్థితి రాకూడదు తల్లి గర్భం గర్భవాస నరకాన్ని నేను ఆశ్రయించకూడదు అనేటటువంటి ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరిస్తాడు విణ్మూత్ర ఆ మేధ్య మధ్యే అని అంటాడు ఎక్కడైతే ఈ గర్భవాసమంతా ఏర్పడి ఆ మాయ మావి ఎందు ఏర్పడేటటువంటి పిండస్థమైనటువంటి జీవుడుగా గిలగిలలాడే వలవలలాడేటటువంటి పరిస్థితి మనలా ఏర్పడకూడదు అనేటటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని జ్ఞానమార్గ సాధకుడు స్వీకరిస్తాడు కాబట్టి తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు ఆఖరి శ్వాస పడిపోయేలోగా గమ్యం చేరిపోవాలి ఇలా జ్ఞానమార్గ సాధకుడు ఏ అపశబ్దానికి కానీ ఏ అపస్వరానికి కానీ ఏ తొట్టుపాటుకు కానీ తడబడట తడబాటుకు కానీ గురి కాకుండా నడుస్తాడు రక్షణ అంటే పరమాత్మ భగవద్గీతలో ఒక ఆశీర్వచనం చేశా అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం నువ్వేమి చింతపడొద్దు నాయన నీ యోగక్షేమాలు నావి బాధ్యత ఎప్పుడు అనన్యాశ్చింత ఎంతో మాం మామ్ అంటే అక్కడెవరు అంటే కృష్ణ పరమాత్మ అని సగుణ రూపంగా పెట్టుకుంటారు చాలామంది ఆ కృష్ణ భక్తిలో మునిగి తిల్తూ ఉంటాం అది కార్మికమైన ఉపాసనా పద్ధతి జ్ఞానమార్గానికి వచ్చేటప్పటికీ నీవే ఈశ్వరుడవు నీవే దేవాధిదేవుడవు నీవే బ్రహ్మవు నీవే పరబ్రహ్మవు ఇది అద్వైత మార్గం జ్ఞానమార్గం జ్ఞానాదేవత కైవల్యం నేనే ఉన్నానంతటా ఉన్నదంతా బ్రహ్మమేని ఈ రకంగా ఉపనిషత్తులు నిర్ణయం చేసి ప్రస్థానత్రయమంతా ఈ రకంగా నడుస్తుంది అది ప్రతిపాదించడానికి లేనే లేదు అసలు అక్కడ ఉన్నది కూడా తానున్నదని అంటలేదు పరమనేటటువంటి స్థితిలో పరబ్రహ్మ నిర్ణయానికి వచ్చేటప్పటికి ఉన్న బ్రహ్మము నేనున్నానని అంట అది ఉండుటయే దాని పని కానీ ఉన్నానని ప్రకటించుట కాదట ఆ రీతిగా తనను తాను గుర్తెరిగి తనను తాను పోగొట్టుకునే పనిలో పడింది అది చైతన్యం తన మూలాన్ని గుర్తెరిగి చైతన్య రహిత స్థితికి చేరిపోతోంది చైతన్య మూలమైనటువంటి పరమాత్మ స్థితికి చేరి చైతన్య రహిత స్థితికి చేరింది గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అని నిర్ణయం చేసింది భగవద్గీత కాబట్టి అట్టి పరమాత్మ ఒక పని చేయాలంట యోగక్షేమాలను మాత్రమే పట్టించుకోవాలంట కాబట్టి పూర్వం పెద్దలందరూ కూడా ఏది అడిగితే ఆ కోరికలు తీర్చే పనిలో ఉండేవాళ్ళు కాదు ఇప్పటి తల్లిదండ్రుల్లాగా వాళ్ళు యోగక్షేమాలను మాత్రమే పట్టించుకునేవాళ్ళు అంతే ఈ జీవికి లక్ష్యం ఏమిటి నాయన నీ లక్ష్యం ఏమిటి అని అడిగేవాళ్ళు ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి సూచన కానీ సహాయం కానీ సహకారం కానీ చేసేవాడు అంతేగాని కూర్చుంటే సహాయం నిలబడితే సహాయం పా అక్షరాలు తెద్దాలంటే సహాయం పడిగెత్తాలంటే సహాయం ప్రతిదానికి ఈనాటి కాలంలో వెలవెలలాడేటటువంటి వలవలలాడేటటువంటి తల్లిదండ్రులు కాదు వాడు పిల్లలు కష్టపడాలి నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి అభ్యాస వైరాగ్యాలతోనే ఎదుగా ఎదగాలి ఎదిగి తన కాళ్ళ మీద తాను స్వయంగా నిలబడాలి తాను లోకానికి ఆదర్శవంతంగా నిలబడాలి లోక కళ్యాణం కొరకై అతను శ్రమించాలి త్యాగభావంతో జీవించాలి అమృతత్వ స్థితిని పొందాలి అనేటటువంటి ఉన్నతమైన లక్షణాలను చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండేవారు బోధిస్తూ ఉండేవారు సూచిస్తూ ఉండేవారు అలాంటి పెద్దలు అందరూ కూడా యోగక్షేమాలను మాత్రమే చూసేవారు ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే యోగక్షేమాలను మాత్రమే చూసేటటువంటి వాళ్ళు అపశబ్దాలను పలకరు అపస్వరాలను పలకరు వాక్సిద్ధి కలిగిన వారే ఉంటారు వాక్శుద్ధి కలిగిన వారే ఉంటారు అలా ఏ దేశికేంద్రుడైనా ఏ మహనీయుడైనా ఏ పరమహంసైనా ఒక్కసారి నీ జీవిత కాలంలో నిన్ను గనక ఆశీర్వదిస్తే ఆ జీవనంలో నీకు అక్షర సత్యమై నిలుస్తుంది వరేది వృధాగా ఏ మాట ఒక మాట కూడా పొరుకరు కాబట్టి ఆ స్వయం సిద్ధ అంటుంది ఒక తోట ఆ జ్ఞానానికి చరమావధి జ్ఞానాతీతం జ్ఞాన అజ్ఞాన విరహితం ద్వంద్వాతీతం ద్వంద్వరహితం సకల ద్వంద్వ వివర్జితం నామరూపరహితం సచ్చిదానంద ఘనం సదసద్రహితం ఆవరణ రహితం అయినటువంటి దేశికులైనటువంటి వారెవరో ఎందుండవ వినిల్వా ఆశీర్వదించారు సూటిగా చెప్పారు సూచన నువ్వు ఏం చెప్పినా సాంతం కింద నుంచి సున్నా నుంచి మరల సున్నా దాకా పూర్ణం నుంచి పరిపూర్ణం దాకా సర్వ నుంచి శూన్యం దాకా మళ్ళా శూన్యం నుంచే సర్వం దాకా ఎందువవి నిల్వా అది నిలవడానికి చోట్లేదయ్యా దానికి మూలం లేదయ్యా మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏది లేదు నిర్మూలమేదా జ్ఞానాశరీరం నాస్తి కేవలం నాస్తి కేవలం నా అస్థి దానికి అస్తిత్వమే లేదు అసలే లేనిదాన్ని పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం ఉన్న బయలును కని ఉన్నది ఉంటే సర్వం శూన్యం శూన్యం సావ పూర్ణం పరిపూర్ణమైపోయి ఉన్నదొన్నట్లు ఉండ చూసి నువ్వు ఇవు ఉండిదివేని నీవే లేని స్థితిలో తాను లేక నేను లేక ఉన్నదొన్నట్లు ఉన్నుట అపశబ్దములురా దాని కిందవన్నీ అపశబ్దములు ఎందుకని శబ్దం నాదం మౌనం నిశ్శబ్దం నిశ్శబ్దం అవ తల బయలు నిశ్శబ్దం వరకే ఆగిపోతావేమో ఎందుకంటే ప్రణవ ఉపాసన చేసే వాళ్ళందరూ నిశ్శబ్దం దగ్గర ఆగిపోతారు మళ్ళీ అక్కడిని దిగి వచ్చేస్తారు లేదా శబ్దాలను ఉపాసించే వాళ్ళు ఉన్నారు మంత్రశాస్త్రం అంతా శబ్దాలను ఉపాసించడమే ఆ శబ్దాన్ని ఉపాసించే వారందరూ కూడా మౌనం దాకా వెళ్ళి వచ్చేస్తారు లేదు మౌనాన్ని ఉపాసనగా సేకరించిన వాళ్ళు వచ్చేస్తారు ఆ నాదము ముక్తికి మూలము వాళ్ళ నాదాంతరంగా నాదానికి అవతల అలా చిన్నాద చిద్బిందు చిత్కళ అలా వాటిని అధిగమిస్తారు ఈ రీతిగా నిశ్శబ్ద స్థితికి చేరతారు దానవతల ఎప్పటికప్పుడు దానవతల నిల్వవురా ఎందారెన్నన్నా నీకెందుకు బయలును ముందుగని గుర్తు ఎందువ విల్వ అపశబ్దములురా ఇవి నిల్వనివని తెలియవలరా ఇవేవి నిలవయ్యాబ అదేమిటండి మా తాతగారు చాలా కడు బీదరికంలో జీవించారు నేను ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాను ఓహో అలాగా నీ గాఢ నిద్రలో ఈ ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉంది లేదు నీ చిన్న నిద్రలో లేనివి నీ పెద్ద నిద్రలో ఉంటాయా ఉండవు నీ పెద్ద నిద్రలో ఏది అదే అవుతావు కాబట్టి చాలామంది ధనాన్ని స్మరిస్తూ పోతారు కొంతమంది నాకెందుకో వాళ్ళందరూ బ్యాంకులో క్యాషియర్లు గానో లేదంటే ట్రెషరీలో క్యాషియర్లు గాను ఈ ధనానికి కాపలాదారులుగా ఉండే వాళ్ళ ఉద్యోగాలు తర్వాత ఉత్ ఉత్ ఉత్తర జన్మలో ధనం కళ్ళెదురకుండానే ఉంటుంది కానీ వాడిది కాదు అలాగే కొంతమంది ట్రస్టీలుగా కొంతమంది జీవితాన్ని జీవిస్తూ ఉంటారు వాళ్ళు అంతే వీళ్ళందరిలో కూడా దాని ఎందు ఆసక్తి ఉంటుంది పొందాలనే ఆసక్తి ఉంటుంది కానీ పొందే అవకాశం ఇవ్వదు అన్నమాట ఈశ్వరుడు అలా పరిణామాన్ని నేర్పుతాడు నాయన నిల్వగవనివి ఎందు నిల్వ ఏవి నిలిచేవుకోవు అది ఐశ్వర్యమే కావచ్చు శక్తే కావచ్చు ప్రకాశమే కావచ్చు ఆఖరికి చిన్నాద చిద్బిందు చిత్కళలే కావచ్చు చిదాత్మయే కావచ్చు సద్రూపమే కావచ్చు బయలు సదసద్రహితం ఆవరణరహితం ప్రకాశరహితం నాదరహితం చైతన్యరహితం శాశ్వతం వ్యోమాతీతం అటువంటి బయలుస్థితి ఎందు నిలకడ చెందలని ఇవి అన్నీ నిలువనివని అపశబ్దములని సూచన చేస్తున్నారు Om, Shri Namaha Om Om Namaha రి ఓ శ్రీగురుభ్యో నమరి ఓమదం ఓర్ణముద్య ఓర్ణస్ shate oh sahana bhavatu sahana -vavatu. సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి ఓ